శివసమారంభా శంకరాచార్యమ్యమాన్స్మదాచార్య వందే గురు పరంపరా ఓ సహనా సహనౌ భునస్సు సహ వీర్యంకరవహై హేజస్వినీతమస్సు శాంతిశాశాంతి సర్ద్రైధా అభ్యాహితాత్ పృథ్భూమా వినిశ్చరంతీ అది దృష్టాంతం ముందు భాష్యకారుల యొక్క వివరణ చూద్దాము అవతారిక ఏముత్పత్తి కాలే రాగుపత్తే బ్రహ్మైవేతి శక్యమవగంతుం అది ఇప్పుడు జగత్తు చూసుకుంటే దీనికి ఉత్పత్తి స్థితి ప్రళయము అని మూడవస్థల్ని మనం స్వీకరిస్తాం కాల ప్రవాహంలో అంతర్గతమై ఉండే సర్వము ఈ మూడవస్థలను కలిగి ఉన్నట్లుగా మనకు అనుభవంలో తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఒక వస్తువు పుడుతుంది మనిషి కూడా అంతే మనిషి అయినా వస్తువైనా మనిషి కుండ కుండ కుండకి మనిషికి తడా ఏం లేదు అంచేతనే సో ఇదే ఒక ఘటము ఈ ఘటం పుడుతుంది పుట్టి కొంతకాలం ఉంటుంది తర్వాత పగిలిపోతుంది అలాగే జగత్ దేహము అంతే జగత్తు కూడా అంతే ఘటాన్ని మీరు అర్థం చేసుకుంటే జగత్తు అర్థమైంది ఘటానికి జగత్కి తేడా ఏం కదా నిర్మాతు స్త్రిభువన విధాతు కలహ అన్నాడు ఒక అంటే ఘటములను నిర్మాణం చేసే కుమ్మరి వాడికి సృష్టించే బ్రహ్మదేవునికి ఒకసారి ఫోటో వచ్చింది బ్రహ్మదేవుడు నేను వీళ్ళందరినీ సృష్టిస్తున్నానంటే నేను మాత్రం ఆయన తీసిపోయారా ఘటాలని నేను సృష్టిస్తూనే ఉన్నాను తెలారిట్లేస్తే పని నువ్వు సృష్టించిది ఘటాలే నేను సృష్టించిది ఘటమే కదా అని పోటీ వచ్చింది సో అంటే ఇవన్నీ ఘటములోనే అభిప్రాయం ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టుతో ఉంటాయి మధ్యలో కొంతకాలం ఉంటాయి ఉంటాయని ఓ మాట ఉన్నట్లు భాసిస్తాయని పై సో ఉత్పత్తి తర్వాత స్థితి ప్రళయం ఉత్పత్తి కాలే పుట్టి సమయంలో ఘటం పుట్టి సమయంలో అంటే ఇంకా పుట్టడం పుట్టి మన కూడా ఇంకా ప్రారంభం కాలేదు పుట్టే టైము పుట్టడానికి ముందు పుట్టే టైంలో ఘటం ఏమిటి మట్టియే పుట్టడానికి ముందు మట్టియే అదేవిధంగా ఉత్పత్తి కాలము ముందు రాగు ఉత్పత్తికి పూర్వము కూడా బ్రహ్మయే ఈ జగత్తు బ్రహ్మరూపంగానే ఉండేది అని మనం బ్రహ్మ ఏవైతే శత్యం అవగంతు అంటే ఏమిటనమాట బ్రహ్మన్న బ్రహ్మ జగత్కారణం అటువంటి బ్రహ్మ జగత్కారణము అది ఏ బ్రహ్మది నిర్గుణ బ్రహ్మ గుణములు ఏమి గుణములు ఉన్నాయంటే పుట్టిన తర్వాత గుణముల యొక్క వ్యవహారం సప్రజస్తమో గుణాత్మక జగత్ బ్రహ్మ ప్రకటమవుతుంది అదే సగుణము అంటే గుణములతో కూడి ఉన్న బ్రహ్మ సగుణ బ్రహ్మ అది స్థితి కాలము స్థితికి పూర్వము నిర్గుణ బ్రహ్మ తర్వాత ఆ బ్రహ్మయందు వికారములేమీ ఉండవు అవికారి ఆ బ్రహ్మయందు చలనం కూడా ఏముండదు సో నిశ్చలము అడు ఆ బ్రహ్మ ప్యూర్ ఇంటెలిజెన్స్ అంటే శుద్ధ చన్మయముగా ఆ బ్రహ్మ ఉంటుంది ఆ బ్రహ్మని మీకు చెప్పాలి బ్రహ్మని మీరు తెలుసుకోవాలి శక్యం అవగంతులు మీరు భావన అవకాశం ఉంటుంది ఎలాగ భావన చేయటం బ్రహ్మణం జగత్కారణం బ్రహ్మణం అంటే ఇప్పుడు దాన్ని వర్ణించటం కుదరదు వర్ణనాలను అన్నిటినీ కట్టిపెట్టేస్తే మీరు జగత్కారణం బ్రహ్మ ఎందు మీరు విలీనమై ఉండగలుగుతారు ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకడు సముద్రాన్ని చూశాడు చూసొచ్చి సముద్రాన్ని ఎప్పుడు చూడని వానికి సముద్రాన్ని గురించి చెప్పాలి ఎప్పుడూ వాడు సముద్రం చూడాలి వాడికి సముద్రాన్ని గురించి చెప్పాలి ఏమని చెప్తాడు ఏమని చెప్తాడంటే చూడు తమ్ముడు చాలా విశాలమైనటువంటి ఒక జలరాశిగా ఉంటుందయా అని చెప్తారు ఒక చెరువో ఏదో ఒకటి అక్కడ జలము అలాగ ప్రవా జలము అలా ఉంటుంది అలా ఎటు చూసినా అలా విశాలంగా విస్తారంగా జలము నీరు పరుచుకుని ఉంటుంది అది కొంత వీడు భావన చేయగలుగుతాడు కాబట్టి ఆ సముద్రం ఒక విశాలమైనటువంటి జల రాశి జలమల్లా ఎటు చూసినా నీరు తప్ప ఇంకేం ఉండదు ముందు వెనుక ఎడమ కుడి అంతా నీరే పరుచుకుని ఉంటుంది అని చెప్పాలి ఇంకా అంతకంటే ఏం చెప్తాడు అలాగే పరబ్రహ్మ యొక్క తత్వమును తెలుసుకున్నవాడు పరబ్రహ్మను ఏమని చెప్తాడు నాయన సర్వకాలంలో ఎందు సర్వము బ్రహ్మయే అని చెప్తాడు సర్వం కల్విదం బ్రహ్మ అలా వచ్చింది ఆ వాక్యం బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాడు అలా వర్ణిస్తాడు కాబట్టి ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అని మీరు ఎప్పుడైతే అన్నారో నిర్గుణ పర బ్రహ్మను ఎప్పుడైతే అన్నారో దాని ఎందు ఈశ్వరుడు ఈషితవ్యుడు భజనీయమైన దేవుడు భక్తుడు అనే ఈ భేదాలు ఏముండవు అక్కడ మీకు రెండవది ఉండదు సో ఆ విధంగా మీకు ఆ బ్రహ్మ ఎందు ఏ గుణము ఉండదు ఏమండి ఆ బ్రహ్మ నిశ్చలము నిర్వికారము ఎట్టి వికారము ఉండదు దాన్నే ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ అఫ్సల్యూట్ అని అంటారు సో నిర్గుణ పరబ్రహ్మం అండ్ ఆ దానికే ఆ పరబ్రహ్మకే శుద్ధ బ్రహ్మ అని కూడా అంటారు శుద్ధ అంటే గుణముల యొక్క సంపర్కము ఇంకా ఆ బ్రహ్మయందు రాలేదు ఇప్పుడు ఈ జగత్తునకు అటువంటి బ్రహ్మ కారణము తనంత తానుగా కారణం కాలేదు ఎందుకంటే తనంత తానుగా నిర్గుణము అవికారి నిశ్చలముగా ఉండిపోయి దేనికి కారణము అవదవు కానీ ఆ బ్రహ్మయందు ఒక చలనమును మనం స్వీకరిస్తాం ఒక కదలిక స్వీకరిస్తాం సో ఇప్పుడేమంటాము నిశ్చలంగా ఉండే బ్రహ్మయందు ఒక చలనము స్వీకరిస్తాం ఆ చలనము యొక్క లక్షణం ఏమిటంటే ఆ చలనమే సృష్టి శక్తి సృజన శక్తి ఆ చలనమే స్థితి శక్తి ఆ చలనమే ప్రళయ శక్తి అని అప్పుడే మీరు సృష్టి స్థితి ప్రళయము అనే మూడు మూమెంట్స్ మూడు కూడా మూమెంట్సే కదా సృష్టి అంటే కదలిక స్థితి అంటే కూడా కదలికే స్థితే ప్రళయము అంటే కూడా కదలిక కాబట్టి ఈ విధంగా మూడు కల కదలికని స్వీకరించి ఆ కదలిక ఎందు మూడు విభాగాలని మనం స్వీకరించాం సృష్టి స్థితి ప్రళయం అని మూడు విభాగాలని స్వీకరిస్తాం ఈ మూడు విభాగములతో కూడిన కదలికకు మూలమునందు గల ఏ శక్తి ఆ శక్తియే మాయాశక్తి మాయా అని ఎందుకన్నామంటే ఆ శక్తి ద్వారా మనకి భాషించేటువంటి జగత్తు యథార్థంగా ఉన్నది కాదు అది హుళక్తి ఇంద్రజాలంలో చూపించినట్టే అది యథార్థంగా ఉన్నది కాదు కాబట్టి కాబట్టి అది మాయాశక్తి సో ఇప్పుడు ఏమైంది ఇక్కడికి ఆ నిర్గుణ శుద్ధ పరబ్రహ్మకే శివుడని పేరు ఆయన ఎప్పుడూ శుద్ధంగానే ఉంటాడు కనుక ఆయనకి సదా శివుడు అని పేరు అలా పేర్లు ఈ పేర్లు వైష్ణవులు ఒప్పుకోరు వాళ్ళు ఈ పేర్లు ఇష్టపడరు ఎందుకు ఎందుకు ఇష్టపడ్డరంటే వాళ్ళు అనుకుంటారు శివుడు పెద్ద ఆయన అనుకుంటారు శివు పోని వాళ్ళు ఏదో తెలియదు అనుకున్నారు మన వాళ్ళు ఏమైనా పోనీ అంతకంటే తెలివితేటలుగా వీళ్ళు ఏమన్నా అనుకున్నారంటే నాకు ఏదంట నమ్మకం చెప్తుంటే నమ శివతరాయచ అని ఏమండి శివుడు ఒక పెద్దాయన అయితే నమ ఉండాలి ఇంకా శివతరాయచ అని ఉండకూడదు మీరు గమనించారని మీరు పెద్దలు గమనించగలుగుతారని నేను ప్రేమతో చెప్పాలి శివతరాయా ఉందంటే ఇట్ ఈజ్ నో మోర్ పర్సన్ ఇప్పుడు హీజ్ మైటీ And he is uh, <inaudible> mighty earth. That's why. So mighty earth is not a place to be mighty. Mighty earth is a place to be mighty earth. I think it's a superlative degree. <inaudible> Shiva Tarana, Shiva Tamana, whatever Taratama point is. Shiva is not a quality. You can improve upon it. Shiva is not a place to be mighty. How are you going to do? Ayana, huh? త్యాగి అన్నారనుకోండి త్యాగి ఇంటి పేరు అనుకోండి అప్పుడు అబ్బా చాలా గొప్ప త్యాగం చేశాడు ఇంకా ఎక్కువ త్యాగం చేశాడు అనగలరా అనలేదు ఇంటి పేరు త్యాగి సో ఇంటి పేరు కస్తూరి అన్నట్టుగా ఎనివే శివ అంటే శుద్ధ బ్రహ్మానర్థం అదొక పెద్ద అయిన పేరు కాదు కనుక శివతరా యచ ఇప్పుడు శివతరాయ అన్నది మీకు చక్కగా ఫిట్ అవుతుంది శివ యచ శివతరాజచ అది శుద్ధ బ్రహ్మకే శివుడంటే ఆ శివుడు బై ఇట్ సెల్ఫ్ జగత్కారణము కాదాలని శక్తితో కూడి మాత్రమే జగత్కారణం అవుతూ ఉంటుంది ఆ విధంగా పరబ్రహ్మ జగత్కారణము అని ఆ ఉంటుంది మంచిది యథా అగ్నే విస్ఫులింగ ధూమాంగారాచిషాం ప్రాగ్విభాగా అగ్నిరేవేతిభవతి అగ్నియేకత్వం అవతారికలో దృష్టాంతం యథ ఎలాగంటే అగ్నే అగ్ని ఉన్నది అగ్ని అగ్ని విడిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది విభాగము అగ్నే ఎన్ని రకాలుగా ప్రకటమైనది ఎన్ని రకాలు విస్ఫులింగ అంటే మినుగురులు మినుగురులు that రవ్వలు దరీకు నిప్పు రవ్వలు అది విస్ఫులింగ తెలిసిందండి చక్కటి తెలుగు పదం వస్తే మనస్సుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది తెలుగు దేశభాషలందు తెలుగు లెస్స అంటారు కదా నిప్పు రవ్వలు తర్వాత ధూమ అంటే పొగ అగ్ని అగ్నియే పొగ రూపంగా ప్రకటమైంది అంగార అంటే బొగ్గులు బొగ్గులు అంటే నల్ల బొగ్గులు కావు కాలే బొగ్గులు కాలే బొగ్గులు కనకణలాడే బొగ్గులు అలా అంటారు వాటిని అంగారంలో అంటారు కనకనలాడే బొగ్గులు అర్చి అంటే అర్చిష్ అంటే మంటలు అర్చిష్ మంటలు జ్వాలలు జ్వాలలు సో ఇన్ని రూపములుగా అగ్నియే ప్రకటమైనది మీరు నిప్పు నిప్పు రవ్వలంటే అది అగ్నే కనకన్నలాడే బొగ్గులంటే అది కూడా అగ్నేయ్ మంటలంటే అది కూడా అగ్ని ధూమం కూడా అగ్నే అనుకోండి అలా అనుకోండి సో దృష్టాంతం కదా ఈ ఇవన్నీ ఇన్ని రూపాలుగా అగ్నే ప్రకటమవుతుంది కానీ ఇన్ని రూపాలు ఉన్నప్పటికీ ప్రాక్ విభాగా ఇన్ని రూపాలుగా ప్రకటన కాకముందు విభాగం అంటే పుట్టుగా విభాగోత్తర జన్మ అంటే ఏంటి నిప్పు రవ్వలు పుట్టక ముందు మంట మంటలు జ్వాలలు నిప్పు రవ్వలు కనకనలాడే బొగ్గులు పుట్టక ముందు అక్కడ ఏమున్నదండి అగ్ని ఏమున్నది చిత్రవేటో తెలిసినా అగ్ని కంటికి కనపడతాం అగ్నిని మీరు చూడలేదు అగ్ని రూపాలుగా ప్రకటమైనప్పుడు మాత్రమే కంటికి కనపడుతుంది కాబట్టి ఇన్ని రూపాలుగా విభాగం అవడానికి ముందు అగ్నియే గలదు అక్కడ కుర్చీ ఉందండి ఆ కూర్చోండి ఇలా విశ్రాంతిగా మీరు గోడది చార్లప్పుడు కూర్చోండి అటు తిరిగి కూర్చోవటానికి ఏమీ ఇబ్బంది పడకండి బీ కంఫర్టబుల్ సో విభాగము కంటే ముందు అక్కడ ఉన్నది అగ్ని మాత్రమే అగ్నిరేవ ఎన్నో కూర్చోవటం మీకు కుర్చీ ఎవరో వేసుకుంటారు ఉన్నది అగ్ని మాత్రమే అని మనకి తెలిసిపోతుంది అగ్నిరేవేతి భవతి అగ్నియేకత్వం ఇది అగ్నియేకత్వం ఇప్పుడు జ్వాలలు ఉన్నాయి అనేకం ఉంటాయి ఇదో జ్వాలాదో జ్వాలాదో జ్వాల ఈ జ్వాలల్లో ఎర్రటి జ్వాలలు ఉంటాయి తెల్లటి జ్వాలలు ఉంటాయి బ్లూ కలర్ జ్వాలలు ఉంటాయి అనేక జ్వాలలు ఉంటాయి ఏడు రకాల జ్వాలలు చెప్పారు ఏడో తొమ్మిదో ముండకోపనిషత్తులో ఖాళీ ఖరాలీచ అంటూ సో ఈ జ్వాలలన్నీ అగ్ని ఎందు ఒక్కటైపోతాయి అగ్ని ఏకత్వం జ్వాలలుగా అనేకములు భిన్న భిన్నములు అనిపించినా అగ్నిగా ఒక్కటైపోతాయి కనకనలాడే బొగ్గులు పదున్నాయి ఇరవై ఉన్నాయి లెక్క కూడా పెట్టచ్చు మీరు కానీ అగ్నిగా అవి ఒక్కటైపోతాయి నిప్పు రొమ్మలు వందలు వేలు ఉంటాయి కానీ అగ్నిగా అవి ఒక్కటైపోతాయి ఆ విధంగా ఇన్ని భేదములన్నీ కూడా ఈ కూడా అగ్ని రూపంగా ఒక్కటైపోతుంది ఏం జగత్ నామూప వికృతం రాగుత్పత్తే ప్రజ్ఞానఘన ఏం గ్రహీతు సో ఇదే విధంగా అగ్నిదృష్టాంతంలోలాగే ఈ జగత్ ఉన్నది అంటే ఏమిటండి ధూమ నామరూప వికృతం అదే జగత్ అంటే సో నామరూపములుగా వికారమును చెందినది వికారము అంటే మార్పు అని అర్థం వికారము అంటే ఒంట్లో బాగులేనప్పుడు వికారం అలా కాదు మార్పు ఈ తెలుగులో ఏవో అది అక్కడ కూడా అదే సెన్స్లో వాడు ఉంటారు అంతవరకు ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు వాంతి వచ్చి ఇట్లా ఉందంటే కడుపులో ఏదో వికారం వచ్చిందంటే మార్పు వచ్చిందన్నమాట సో బట్ ఇన్ ఎనీ కేస్ మామూలుగా జ్వరం వచ్చినప్పుడు వికారంగా ఉందంటారే అది కాదు ఇది మార్పు అని వికారం ఏమండి సో ఈ నామరూపములనేవి నామరూపములుగా వికారము ఆ పరబ్రహ్మయే నామరూపములుగా వికారమును చెందితే అంటే మార్పును చెందితే మార్పును చెందితే ఒక మాట చెందినట్లు అగ్గపడితే అగ్గుపడితే అని ఇంకో మాట సో అది ఆ భాష కానీ మనకి సత్యమన్నట్లు అనిపిస్తూ ఉంటుంది పండండి నామరూప వికృతం నామరూపములుగా విడిపోయి మార్పును చెందుతూ ఉండేటువంటి జగత్ ఏదైతే మన ముందు ఉన్నదో అసలు జగత్ పేరులోనే ఉంది గచ్చతీతి జగత్ అది గచ్చతీతి జగత్ ఎప్పుడు అది కూడా ఉంది ఒక అర్థం గచ్చతీతి జగత్ పాణి గారి వ్యాకరణం ప్రకారం గచ్చతి ఇది జగత్ ఇంకో అర్థం కూడా చెప్పారు జాయతే ఇది జమ్ గచ్చతి గమ్ జాయ జాయతే గచ్చతి చ జం చత్ గమ్ చగత్ మరి తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే హ్రస్వస్య పితి కృతి తుక్ అనే సూత్రం అవుతుంది అది తుక్ అనే ఆగమం దాన్ని తుగాగమము అంటారు తుక్ అనే ఆగమం పాండని మహర్షి హ్రస్వస్య అది గమ్ము జ పెట్టండి గ గకారం జకారం అవుతుంది కుహో స్హు జగా అయిన ఇప్పుడు హ్రస్వం అవ్వాలి అది పకారం విద్వర్ణంగా కలిగిన కృత్ప్రచయం అయి ఉండాలి పకారం కలిగిన కృత్ప్రచయం ఉన్నప్పుడు తుగాగమం వస్తుంది వస్తే జగత్ అవుతుంది అంటే అక్కడ కృత్ప్రచయం ఏంటంటే క్విప్పో ఏదో ఉంటుంది సర్వాపహారమైన క్విపో క్విన్ో ఎల్లో ఏదో అలాంటిది ఉంటుంది మొత్తానికి జగత్ అంటే ఎప్పుడూ మారిపోతూ ఉండేది అని అర్థం నామరూపాత్మకంగా ఉంటుంది అటువంటి ఈ జగత్తు పుట్టడానికి ముందు సృష్టికి ముందు ఏమిటది బ్రహ్మయే బ్రహ్మ అంటే ఏమిటనుకుంటున్నారు ప్రజ్ఞానఘన ఏవ ఆ ముద్దగట్టిన తెలివి తెలివి అదే మనం చూస్తున్నాము ప్రజ్ఞానము కంటే వ్యతిరేకంగా ఏది ప్రజ్ఞానం బ్రహ్మ అండి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానము కంటే వేరుగా ఇక బ్రహ్మ అనేది లేదు ప్రజ్ఞానం బ్రహ్మ సో ప్రజ్ఞానము అంటే తెలివి అది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో ఉంది ఎప్పుడో ఉంది అని మీరు అలా పెట్టుకూర్చుంటే అది ఎక్కడో ఉండిపోతుంది ఎప్పుడో ఉండిపోతుంది అది ఎప్పటికీ మన దగ్గరికి రాదు పరబ్రహ్మ అంటే ప్రజ్ఞానమే పరబ్రహ్మ ప్రజ్ఞానం మహా మహావాక్యం సో ప్రజ్ఞానం అంటే ఏమిటో చెప్పాను ఏన పశ్యతి ఏన రూపాన్ని పశ్యతి ఏన శబ్దాన్ని శృగుణోతి ప్రజ్ఞానానికి డెఫినేషను మీరు సూర్యకాంత్ అంటే ఏమిటి లైట్ అంటే ఏమిటి డే లైట్ అంటే ఏమిటి దీంతో అయితే మీరు కార్లు రోడ్లు ఇళ్ళు వాకిళ్ళు జనాలు వీటన్నింటినీ చూస్తూ ఉంటారో అది డే లైట్ అంతకంటే భిన్నంగా చెప్పండి మీరు డైలీ అయిట్ ఉంటే ఏముండదు అలా చెప్పడానికి కాబట్టి అదేవిధంగా దేని చేతనైతే మీరు రూపాలను చూస్తారో శబ్దాలను తెలుసుకుంటారో ఆ తెలివి అది ప్రజ్ఞానము అది బ్రహ్మ అది ఘనము ఎందుకన్నారంటే దాంట్లో ఇంకా కల్తీలు ఇవి అవి ఏం లేవు దాంట్లో ఓపిసరిది ఓపిసర్ అది ఇంకా అలాగే ఏం ఉప్పు ఘనము సైంధవ ఘనము ఎక్కడ చూసినా ఉప్పే ఇంకా వేరే ఏమీ లేదు దానికే సంస్కృతంలో అందమైన పదం ఉన్నది మీరు ఆ పదాన్ని పట్టుకోవాలి ఏకరసము ఏకరసం ఇప్పుడు ఒక పాలుగంటి లక్ష్మీనరసింహారావు గారు అనే కవి అన్నారు ఆరు రసములు ఒకే చోట సమావేశమయ్యే పదార్థం ఏది అని ప్రశ్న అడిగారు ఆరు రసాలు చోట సమావేశం అవ్వాలి అటువంటిది మన వాళ్ళు ఏదో ఉగాది పచ్చడం ఏదో అంటారు అయితే దానికి పాలుగంటి లక్ష్మీనరసింహారావు గారు చెప్పిన సమాధానం ఏంటంటే బెల్లం ఆవకాయ కాకరకాయలతో పెట్టిన బెల్లం ఆవకాయ అని ఆవకాయ పెట్టాలి బెల్లం వేయాలి కాకరకాయతో పెట్టాలి ఆవకాయ అని పాలుగంటి లక్ష్మీనరసింహారావు గారు చెప్పారు ఆరు రుచులు దాని ఎందు అది దీంట్లో ఉంటే చేదు కనపడుతుంది చేదు వస్తుంది తీపి వస్తుంది వెలముక్క వేసారనుకోండి ఆ వెళ్ళముక్కడిలో మరి అలవుకే కానీ తీయగా అనిపిస్తుంది అన్ని రుచులు వస్తాయి అనేక రసము అంటారు సపోజ్ ఇంత ఉప్పుగడ్డ మీకు ఇచ్చి మీ నోట్లో వేసేసామనుకోండి ఉప్పుగడ్డ మీకు ఎన్ని రసాలు వస్తాయి ఒకటే రసం వస్తుంది దాన్ని ఏక రసము అంటారు సో ప్రజ్ఞాన ఘన అంటే తెలివి తెలివి తప్ప ఇంక ఏమీ లేదు అదే బ్రహ్మ కాబట్టి ఈ జగత్తంతా కూడా కామరూపాత్మకంగా వికారమును చెందడానికి ముందు ప్రజ్ఞానఘనమైన బ్రహ్మగా మాత్రమే ఉండేది అని మనం తెలియాల్సి ఉంటుంది ఈ దృష్టాంతాన్ని పెట్టుకుని అలా తెలుసుకోవాలి బ్రహ్మంటే ముద్దంటే ముద్దంటే ఏదో మట్టి ముద్దో లేకపోతే పిండి ముద్దో అనుకున్నారు అది ఫిజికల్ కాదు అది జ్ఞానము జ్ఞానము యొక్క ముద్ద అంటే అలాగే ముద్ద కట్టిన జ్ఞానంలాగా ఏముండదు అదే ఏకరసము అర్థం అంటే ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము జ్ఞాత జ్ఞేయము విభాగములు లేని శుద్ధమైన ప్రజ్ఞానము ఏకరసము ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అంటే ఏమైపోయింది మీరే బ్రహ్మైన తెలుసుకుంటే పడ్ల గింజలో బియ్యపు గింజ తెలుసుకుంటే మీరే బ్రహ్మ తెలుసుకోకపోతే ఆ బ్రహ్మను అక్కడెక్కడో వేరే పెట్టి మొత్తం జీవితం అంతా కూడా ఆ బ్రహ్మను చేరుకోవడానికి ప్రయత్నం చేసి నేను మరణించిన తర్వాత ఆ బ్రహ్మని చేరుకుంటాను అని వీడు సంతోషపడుతూ ఉంటాడు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మరణించే ఇప్పుడు చేరుకునేది ఎలాగూ లేదు మరణించిన తర్వాత చేరుకుంటాను అని సాటిస్ఫాక్షన్ అలా పెట్టేస్తే దానికి ఇంకా అప్పీలు ఉండదు అప్పీలు ఉండదు ఇప్పుడు మొన్న ఎవరో టీవీలో చెప్తే విన్నాను నేను ఈ ఎండు మిరపకాయల హోమం చేస్తున్నారుగా దానికి వెళ్ళేట ఒక ఆయన నాకు ఈ కోరిక తీరడా ఏం చేయాలంటే ఈ రకమైన ఎండు మిరపకాయల హోమం తీరిస్తే మీ కోరిక తీరిపోతుంది అని డబ్బు కట్టి ఆయన ఎండుమిరపకాయల హోమాన్ని కూర్చున్నాడు ఆయన హోమం చేసి మంత్రం చదివి వెండు మిరపకాయ వేయాలి స్వాహకారంతో ఏమిచ్చండి చెప్పడానికి కూడా కొంచెం సిగ్గించేట్టుగా అనిపిస్తోంది సరే స్వాహ వేసి ముందు ఆయన ఏమని చెప్పేటంటే చూడు హోమం చేసేప్పుడు నీకు ముక్కును కంఠం గట్టిగా మండిపోతే ఆ హోమం సక్సెస్ కానట్టు లెక్క అని చెప్పేట్ అంటే నీ హృదయం పవిత్రంగా ఉంటే రెండు మిరపకాయ హోమం చేసినా కూడా ముక్కు మండదు అని పెట్టాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎంతో కొంత ముక్కు మండుతుంది ఇప్పుడు ఆయన ఎలా కావాలంటే అలా చెప్పచ్చు దాన్ని ఎలాగా మిమ్మల్ని సంతోషపెట్టాలనుకోండి ఆ మాత్రం ముక్కు మెరపకాయన తర్వాత ఆ మాత్రం మండుతుందాయా మీకు ఎక్కువ మండితేనే ఫెయిల్ అయినట్టు ఇది సక్సెస్ అయింది చెప్పచ్చు కావండి ఆయన అప్పీల్ లేదు ఇంకా దేర్ ఇస్ ఫెయిల్ అయిందని చెప్పాలనుకోండి ముక్కు పండిందంటే అవి ఖండించా తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఫెయిల్ అయింది దిస్ హ్యాస్ కమింగ్ టీవీ ఇది ఎవరో చెప్పారో తెలుసిన బ్రాహ్మణ సేవా సమితి సెక్రటరీ చెప్పాడు చెప్పి ఇలాంటివన్నీ మనం ఖండించాలని చెప్తున్నాడు ఆయన పాపం ఆయన పాపం ఆయన మెచ్చుకోవాలి ఆయన అంత మాట అన్నీవే సో ఏదో పిచ్చి నేను టీవీ చూశానని మీకు తెలిసింది అంతకంటే దానివల్ల ఉపయోగం లేదు సో మరణించిన తర్వాత నువ్వు దేవుణ్ణి తెలుసు చేరుకుంటావు బ్రహ్మని చేరుకుంటావు దాని మీద అప్పీలే ఉంటుంది ఇంకా హౌ ఆర్ యూ గోయింగ్ టు అప్పీల్ సో దేర్ ఇస్ నో వే ఆఫ్ అపీలింగ్ కాబట్టి సో అదృష్టంలో పడిపోతుంది అలా కాదు మరణం చక్కట్లా ఇప్పుడే తెలుసుకోవచ్చు ఎనీవే ఇది ఇది అవతారిక ఈ విషయాన్ని మనకి బోధించడం కోసం ఈ ఈ దృష్టాంతం ఇప్పుడు వస్తుంది అది ప్రజ్ఞానఘనము అని బోధించటం కోసం ప్రజ్ఞానఘనం నుంచి ఏది వచ్చినా జ్ఞాన రూపంగానే వస్తుంది అది అందుకోసం వేదాలు దాని నుంచి వచ్చాయని చెప్పడం తెలివి అగ్నిలోంచి ఏది వచ్చినా అది శక్తి రూపంగానే అగ్ని రూపంగానే ఉంటుంది తప్ప అగ్నిలోంచి మరోటు మరో ఏమీ రాదు అదేవిధంగా ప్రజ్ఞానం నుంచి జ్ఞానరాశి అయిన వేదములు వేదములో వేదము వేదమే ఇక్కడ ఆ పురాణ అవన్నీ కూడా వేదంలో భాగమే మీరు కుదురు కానీ మంత్రవ్యాఖ్యానం చేస్తున్నారైనా ముందు దృష్టాంతం సయథ ఆర్ద్రైధాగ్నే ఆర్ద్రైరేధో సిద్ధ అగ్ని ఆర్ద్రైధాగ్ని తడిగా ఉన్న కట్టెలతో మంట పెట్టబడిన అగ్ని ఆర్ద్రై ఏధోభిధ అగ్ని ఎందుకంటే వెరైటీ అంతా రావాలి పొడిగా ఉన్న కట్టెలతో మంట పెట్టారనుకోండి వెరైటీ రాదు ఏదో బుసు బుసు వచ్చి అలా కాలిపోతుంది ఇది తడిగా ఉన్న కట్టెలతోటి మంట పెడతారు దాని నుంచి వెరైటీ వస్తుంది ధూమం బాగా వస్తుంది అదృష్టాంతం అటువంటి అగ్ని తస్మాత్ అభ్యాహితాత్ అంటే అభ్యాహితాత్ అంటే అభి ఆహితాత్ అంటే అన్నివైపులా ప్రజ్వరిల్లజేయబడిన అగ్ని అన్నివైపులా అంటుకుంది కర్మలు తడిగా ఉన్నాయి అంటుకుని మండుతోంది ఇప్పుడు ఏమొస్తుంది పొగ దట్టంగా వస్తుంది ఆ వచ్చి పొగ కూడా గుట్టలు గుట్టలుగా వస్తుంది సుళ్ళు సుళ్ళు కింద వస్తుంది సుళ్ళు అని ఎప్పుడైనా ఉన్నారా అలా వస్తుంది పృథక్ ధూమా పృథక్ నానా ప్రకారం ధూమగ్రహణం విస్ఫులింగాది ప్రదర్శనార్థం ధూమ విస్ఫులింగాదయ వినిశ్చరంతి వినిర్గచ్చంతి అది దాని నుంచి పృథక్ అంటే అనేక ప్రకారములైన ధూమము వచ్చును అంటే ధూమము వచ్చును అంటే మంట కట్టెలు మంట పెడితే పొగ వస్తుందా నిపురవులు రావు వస్తాయి మంట జ్వాలలు రావు వస్తాయి ఏర్పడవు ఏర్పడతాయి మరి ఏమిటి ధూమం అని పొగ ఒక్కటే అన్నారు అంటే ధూమ శబ్దం చేత మిగతా వాటన్నిటినీ కూడా మీరు గ్రహించాలి ఇప్పుడు పొద్దున్నే పొగ పెట్టారు ఏమిటండి అంటే పొగతో పాటుగా మంట కూడా పెట్టుకుంటారు కదా ఒక్క పొగే పెట్టరు కదా కాబట్టి ధూమశదము ఉపలక్షణము ఉపలక్షణం అంటే చుట్టుముట్లు దానికి సంబంధించి ఉన్న వాటిని కూడా అది చెప్తుంది ఎన్ని ఉపలక్షణము ఉంటాడు యథా కాకేభ్యోదధిరక్ష్యతమని స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఈ పెరుగు లేకపోతే పెరుగో లేకపోతే మనవాళ్ళు వీధిలో అప్పడాలు ఉన్న ఎండలో ఆరపెట్టుకుని అప్పడాలు తడిగా ఉన్న అప్పుడాలు ఒడియాలు ఎండలో ఆరపెట్టుకుని కాకులు ఎత్తుకుపోకుండా చూడమని కాపురాన్ని కాపలా పెట్టారు కాకేభ్య రక్ష్యత అంటే వాడు కాకుల్ని తోలేసి పిల్లి కుక్క వస్తే ఏమీ చేయకుండా ఊరుకుంటూ పోయాడు అలా చేయకూడదు ఇక్కడ కాకి అంటే కేవలం కాకి మాత్రమే దూరంగా ఉండాలనే అభిప్రాయం కాదు ఈ వడయా ఈ వడయాలని అప్పడాలని ఏదేది చెడగొట్టే అవకాశం ఉన్నదో వాటన్నింటినీ దూరంగా పెట్టాలి అనే అభిప్రాయం కాదు నువ్వు కాకి అన్నావు ఇంకా నేను కాకినే తోలేను తప్ప కుక్కను తోలేదు అని అనకూడదు దీని ఉపలక్షణము అంటే అదేవిధంగా పోగ పెట్టారు అంటే పోగ పెట్టారంటే పోగొచ్చింది మంట వచ్చింది బొగ్గులు వస్తాయి విస్ఫులింగములు కూడా వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి ధూమగ్రహణం విస్ఫులింగాది ప్రదర్శనార్థం గ్రహణం అంటే ప్రయోగించటం సో ధూమము మొదలైనవన్నీ కూడా బయటికి వస్తాయి అంతా దృష్టాంతం ఏం యథాయం దృష్టాంత సో ఈ అదే ఎలాగో అదేవిధంగా మంత్రం దగ్గరికి రండి ఉసా రందం మంత్రం ఏం వా అరే మహతో నిశ్వసిమేత యేదర్వేద సామవేద అథర్వాంగిరస ఏం యథాయం దృష్టాంత ఈ దృష్టాంతంలాగో ఇదే విధంగా అరే మైత్రేయీ ఓ మైత్రేయీ అని ఆవిడ్ని ప్రేమగా పిలిచి చెప్తున్నాడైనా అస పరమాత్మన ప్రకృత్య మహతో భూత నిశ్వసి నిశ్వసిమివ నిశ్వసి ఓ మైత్రేయీ ఇదంతా కూడా ఇది ఏతత్ ఇది ఇదంటే ఏమిటో తర్వాత వస్తున్నాయి ఇది ఆ పరమాత్మ యొక్క నిశ్వాస నిశ్వసితం అంటే నిశ్వాస అంటే గాలి వీడి చూత అర్థం సో పర మహతో భూతస్య ఇప్పుడు సముద్రాన్ని చూసినవాడు సముద్రాన్ని చూడనివానికి ఎవరు వర్ణిస్తాడండి అది మహాజలమయ అని వర్ణిస్తారు హ్రదం మహాహరదము అని ఉంది సంస్కృతంలో ఒక పదం హ్రదము అంటే మడుగు మడుగు అంటే తెలుసు కదండి చెరువు లాంటిది మహాహరదము అంటే సముద్రం ఈ మడుగుకి ఇటు అటు మనకి గట్లు కనపడుతూ ఉంటాయి దాని దాని అల్పత్వం తెలుస్తూ ఉంటుంది అది తెలుసు వేడితే ఎప్పుడూ సముద్రం చూడలేదు పూర్వానికి సాంగత్య కింద చెప్తారు నిజాం నవాబు ఎప్పుడు సముద్రం చూడలేదుట నిజాం నవాబుని అడిగారట నవాబు గారు మీ రాజ్యంలో సముద్రంలో ఏది ఏమిటని అడిగారు అది ఆయన చెప్పేట ఈ సముద్రం ఉంటే తుఫాన్ల అస్తమానం వస్తాయని నేనే తరిమేశాను ఇది విన్నారా ఎప్పుడు ఎలా నేను ఇక్కడే కాబట్టి ఆయనకి అలా నిజాం గారు ఎప్పుడు చూడలేదే సముద్రం ఆయనకి సముద్రం ఫలానా విధంగా ఉంటుందని చెప్పాలంటే ఏమని చెప్తారు హరదం చూశారా గండిపేట చెరువు చూశారా చూశారా అది కొంచెం ఎటువటుగా చిన్నదిగానే ఉంటుంది కదా వెళ్ళలేదన్నా దాని గట్లు పరిమితంగా ఉంటాయిగా ఎంత పెద్దదైనా చిన్నదే మహాహరదము అంటే ఇంకా అలా విస్తరించి ఉండిపోతుంది తప్ప దానికి అంతము ఉండదు అదండి సముద్రం అని చెప్తే ఆయనకి అలాగా అర్థమవుతుంది సరిగ్గా అదేవిధంగా మహాభూతము పరమాత్మని చెప్పాలి పరమాత్మ అంటే ఏంటండి అద్వయము రెండవది లేనిది అంటే అర్థం ఏమి తెలుసిన ఉన్నదేదో అదే అని అర్థం రెండవది లేదంటే ఉన్నదేదో అదే అని అర్థం అంటే ఉన్నదేదో అదే ఇంకా తర్వాత అదే ఇంకా ఇటువైపు అదే అటువైపు అదే అన్ని వైపులో అదే ఇంకా తప్ప ఇంకేదీ లేదు మహాహరదము అన్నట్టుగా మహాభూతము మహతో భూతస్యా అంటే అంతా అఖండ సద్రూపంగా ఉన్నది సత్ తప్ప ఇంకా ఏది లేదు అది మహాభూతము అది పరమాత్మ అటువంటి పరమాత్మ యొక్క నిశ్వసిము అంటే గాలి విడుచుట ఇక్కడ పరమాత్మలా కూర్చొని అని ఏదో గాలి విడిచేయడని మీరు అనుకోకూడదు ఎందుకంటే ఆయన గాలి విడిచేటంటే ఆయనకు దేహం ఉండాలి ఊపిరితిత్తులు ఉండాలి ముక్కు ఉండాలి ముక్కు రంప పట్టకుండానే శుభ్రంగా ఉండాలి ఇన్ని సమస్యలు వస్తాయి కాబట్టి నిశ్వసితము అంటే సుఖ దృష్టాంతంగా చెప్పారు మీకు అర్థం అవడం కోసం చెప్పారు యజుర్వేదం వచ్చింది అది ఒక నిశ్వాసంతో అనుకోండి ఓసారి గాలి విడిచిపెడితే యజుర్వేదం అలా అనుకోండి ఊహ చేయటమే అంతా కూడా దృష్టాంతము ఒక సింబాలిక్కే తప్ప యథార్థంగా నిశ్వసిం అనుకోకూడదు ఇం చేతనే బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఉన్నాయి ఈ ముఖాన్ని అలా తోట కూర్చున్నాడు ఆయన ఈ ముఖం నుంచి అలాగా దాన్ని ఫిజికలైజ్ చేసి పెడితే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి నేను పూజ స్వామీజీతో సత్సంగానికి వెళ్ళా సత్సంగానికి వెళ్తే నాకెప్పటికీ గుర్తుది నేను మరిచిపోలేను సో ఆ సత్సంగంలో ఆ గణపతి నవరాత్రుల దరిదాపుల్లో ఉందో అయిందో అదో అయింది మొత్తం ఒక అక్కడ విద్య అమెరికాలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఇండియాలో ఎవళ్ళు ప్రశ్నలు అడగదు పెద్ద సౌకర్యం ఇండియాలో ఎవళ్ళు ప్రశ్న ఉండదు నేను ఇండియాలో సత్సంగం కండక్ట్ చేయటం మానేశాను ఎందుకంటే ఎవళ్ళు ప్రశ్నలు అంటే తర్వాత ఒక రకమైన ఇబ్బంది కూడా కలుగుతుంది ఎలాగంటే ఏదైనా అడగండి అదే చెప్తానండి నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ అండి మీరు అడగండి ఏ టాపిక్ అయినా మీరు అడగండి నేను చెప్తానంటే ఏమంటారా తెలిసిన మీ మేము అడిగేంత తెలివితేటలు కూడా మాకు లేవండి అదేదో మీరే ఊహించుకుని చెప్పండి అంటే నేను ఏమన్నానంటే అయితే ఇంకెందుకండి మీకు అడిగే అని తెలివితేటలు లేకపోతే నేను చెప్పేది తెలిసి తెలివితేటలు కూడా మీకు లేనట్టే నేను కొంచెం పెందరాలే భోజనం చేసేస్తాను ఈ పూటకి మీరు ఒడ్డించేసేయండి అని చెప్పారు అంటే పదిన్నరకే తినేస్తారు ఆ తినేస్తాను పెట్టేది ఏం చేస్తారు అది ఓ పని అయిపోతుంది మీకు పని అయిపోతుంది నాకు పని అయిపోతుంది ఏదైనా అడగండా చెప్తారంటే అసలు ఏమీ అడగరు అప్పుడు అలా అంటే బాగుండదులే పదిన్నరకి భోజనం ఏం చేస్తాం అని నేనే ఏదో టాపిక్ ఒకటి తెచ్చుకుని చెప్పి పదకొండున్నర పన్నెండు దాకా సాగ తీసి అమ్మాయి ఇప్పుడు గుడ్డించిందని చెప్పేసి చేసి బయటపడ్డాం ఇక్కడ అమెరికాలో వాళ్ళు ఇంకా అసలు పాఠం ఇంకా రేపు పాఠం అనగా ప్రశ్నలతో చురువు సో స్వామీజీని ఓ ప్రశ్న అడిగారు అక్కడ ఉండే యంగ్ పీపుల్ అడిగారు ఎల్డర్స్ అడగరు ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు స్వామీజీని అడగడానికి కొంచెం సందేహిస్తారు యంగ్ పీపుల్ అడిగారు గణపతి స్టోరీలు ఉంది కదా ఏనుగు తల నరికి పెట్టడం ఇదే ఆ స్టోరీ గురించి ఒక ప్రశ్న వాడు ప్రశ్న అడుగుతున్నాడు చూడండి మరి శివుడుకి తలకాయ కోపం వచ్చేస్తే నరికేస్తే ఏనుగు తల నరికి పెట్టారు కదా అని హీ ఫ్రేమింగ్ ది క్వశ్చన్ పూజ్యూ స్వామీజీ వాడిని కట్ ఆఫ్ చేశారు నీ ప్రశ్న తెలిసింది నువ్వు ఆగన్నాడు ఆగని ఇట్ ఈస్ అన్ అన్హ్యాపీ స్టోరీ ఈస్ వర్డ్ అన్హ్యాపీ స్టోరీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ స్టోరీ అని ఆ తర్వాత దాన్ని ఆయన పక్కదారి పట్టించేసి అసలు గణేష్ మహారాజు ఏంటో ఆ పూజ యొక్క విశిష్టత ఏమిటి అదంతా చెప్పారు ఆ స్టోరీ గురించి చెప్పలేదు ఆయన సమాధానం చెప్పలేదు ఈ మాట రేపు నాకేసే చూస్తున్నారు నేను డయాగ్నల్ గా కూర్చొని ఉన్నాను అగేసలు చూస్తున్నాడు బ్రహ్మచారి ఉన్నాడు అక్కడ అతని తర్వాత అన్నాడు స్వామీజీ నీకేసే చూస్తున్నారు అస్తమానం సో అన్హ్యాపీ స్టోరీ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ అని ఆయన అభిప్రాయం సో దీంట్లో నేను కళలో కూడా ఊహించని ప్రశ్న అడిగాడు ఒక ఈ కుర్రాడు ఎంత ఉంటాడంటే ఆరేళ్ళు ఏడేళ్ళు ఉంటాడు ఎంత బుద్ధిమంతులో వీళ్ళు ఆ కథ చెప్పాడు వాళ్ళ వాళ్ళ అమ్మగారో తండ్రి గారో చెప్పారు ఆ కథ చెప్తే వాళ్ళని ఆ ప్రశ్న అడిగాడు ఏమని అడిగి ఆరేళ్ళు ఏంటంటే ఎక్కువ రాహుల్ అని ఓ కుర్రాడు ఉన్నాడు బుద్ధిమంతుడు విజర్డ్ వాడు అడిగాడు ప్రశ్న ఏంటంటే సరే ఏనుగు తలను అరికేసి గణేష్ మహారాజుకి పెట్టారు ఆ శిశువుకి పెట్టారు గణేష్ మహారాజు ఉత్పన్నమైనాడు మరి ఆ ఏనుగు మాట ఏమిటి అని అడిగాడు మీరు మీరు ఆనెస్ట్గా చెప్పండి ఇంతకాలం నుంచి మీరు వింటున్నారు కదా ఈ కథ మీకు ఎప్పుడైనా తోచిందా ప్రశ్న వాడు వాడు వాడు అడిగాడు వాట్ అబౌట్ దట్ ఎలిఫెంట్ అని అంటే వాడి మనస్సులో అయ్యో పాపం ఏనుగ అది అది ఏ పాపం చేసింది అది కేవలం తూర్పు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి కొడుకుందది అంతేరా దాని పాపం అంత మాత్రం చేత దాని తరం అరికేసి మీరు ఇక్కడ పెట్టేసుకుని ఈ పిల్లాడిని బతికించేశారు మరి ఏనుగు మాట ఏమిటి ఏను అడిగాడు అప్పుడు రాడు ఆ తండ్రి నా వచ్చి ఏం చెప్పుకుంటారు అండి వీడు నేను ముక్కు మీద వేలేసుకున్నాను అప్పుడు చెప్పాను పూజ స్వామీజీ ఇందుకోసమే చెప్పు ఇట్స్ అన్ అన్హాపీ స్టోరీ అని ఆయన వర్ణించారు కాబట్టి ఆయన అలా కూర్చొని గాలి విడిచిపెట్టాడు యజుర్వేదం వచ్చింది అని మీరు అలా వ్యాఖ్యానం చేయకూడదు శంకరులు ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి నిశ్వసితం అని అని పక్కనే ఉన్నారు నిశ్వసి అనిశ్వసిత ఆ ఒక్క పదాన్ని పట్టుకుని ఎన్నిసార్లు వాడారు ఎందుకంటే ఇటువంటి దృష్టిలో మీరు పడిపోకూడదు అని ఆయన అభిప్రాయం భాష్యకారులు మిమ్మల్ని అలాంటి దృష్టిలో పడిపోకండి అదే ఒక కథ కింద పెట్టుకోకండి నిశ్వసితం అన్నదానికి ఇవా అనే పదం పెట్టుకోండి అంటే గాలి విడిచిపెట్టినంత అనాయాసంగా గాలి విడిచిపెట్టడానికి మీరేం కష్టపడిపోతున్నారు మీకు ఏ ప్రయత్నం లేకుండానే గాలి విడిచిపెడుతున్నారే అంత తేలికగా యజుర్వేదము ఆ ప్రజ్ఞానం నుంచి బయటకు అభిప్రాయం అక్కడ ఇవా పెట్టుకోవాలి నిశ్వసితమివ నిశ్వసిం సో ప్రకృతస్యను పదం ఉన్నది అంటే ప్రకృతంలో మనం చర్చిస్తున్నాము పరమాత్మ అదే మహాభూతము అంతా తెలిసిపోయింది అప్రయత్నైవా పురుష నిశ్వాసోతి ఏం వా అరే అరే మైత్రేయీ పురుషు పురుష అంటే మనిషి పురుష అంటే మనిషి పురుషు మొగాడు ఆడదేని కాదు ఇప్పుడు ఆడవాళ్ళు గాలిని విడిచిపెట్టడానికి కష్టపడిపోతారా అదేం లేదుగా సో మనిషి ఏ ప్రయత్నము చేయక్కర్లేకుండా అనాయాసంగా ఎలా అయితే గాలిని విడిచిపెడతారో అంత తేలికగా ఆ ప్రజ్ఞానం నుంచి జ్ఞానము ఉదయించింది ఏమంటే మీరు క్లాసు ముందు మేధా సూక్తం చెప్తున్నారు మీరు మేధా సూక్తాన్ని ఆ ప్రజ్ఞానం నుంచి వస్తుంది కదా మీకు నోటికి వచ్చింది కదా అది నోటికి రాకపోయినా పుస్తకం చూసినా కూడా సరే మీకు బుద్ధిలోంచి వస్తుంది కదా మీరు ఏం కష్టపడితే వస్తోంది అది అంటే అలా ప్రజ్ఞానం నుంచి వచ్చేస్తుందండి దాని పేరే జ్ఞానం ఇప్పుడు జ్ఞానం అంటే గొయ్యతవ్వడం లాంటిది కాదు గొయ్యతవ్వడం అంటే గుణపం తెచ్చుకోవాలి అది గట్టిగా బుధాలు నెప్పులొట్టాయి అవి జ్ఞానం అంటే అదేముండదు అలాగా ఆ ప్రజ్ఞానం నుంచి వచ్చేస్తుంది మరి అలసట అనేది బుద్ధికి ఉంటుంది జ్ఞానానికి అలసట ఉండదు ప్రజ్ఞానానికి అలసట ఉండదు బుద్ధికి అలసట బుద్ధి అలసిపోతుంది బుద్ధి ఫ్రెష్గా ఉంటుంది నిద్ర అయిన తర్వాత దేహం అలసిపోతుంది ఓ కుంకు తీస్తే దేహం ఫ్రెష్గా ఉంటుంది ఈ ఇన్స్ట్రుమెంట్స్కి అలసట అనే మాట తప్ప ప్రజ్ఞానానికి అలసటం ఉండదు ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే ఫ్యాన్ తిరిగితే ఫ్యాన్ అరిగిపోతుందా ఎలక్ట్రిసిటీ అరిగిపోతుందా ఫ్యాన్ అరిగిపోతుంది బాల్ బేరింగ్స్ అరిగిపోతాయి ఎలక్ట్రిసిటీ అరిగిపోతుంది అలిసిపోదు కూడా తర్వాత ఎలక్ట్రిసిటీ పాతబడదు మీరు ఎప్పుడైనా గమనించారా ఈ ఫ్యాన్లు పాతబడిపోతాయి వైర్లు పాతబడిపోతాయి ఎలక్ట్రిసిటీ పాతబడుతుందా పాతపోని కొత్తగా ఉంటుందా కొత్తగా ఇది నిత్యనవుతాం ఈ కాల ప్రవాహంలో పాతబడుట కొత్త దగ్గుట అనే తేడాలు ఏమి ఉండవు సో ప్రజ్ఞానం అట్టిది సో అటువంటి ప్రజ్ఞానం ముందు అప్రయత్నంగా ఈ ప్రజ్ఞానం నుండి వాయు జ్ఞానం పుట్టింది అని అర్థం కింతత్ ప్రజ్ఞానం నుంచి ఇది కలిగింది అని చెప్పారు ఏతత్ భవతి ఏమిటది ఆ వచ్చింది ఏమిటి నిశ్వసతమివా తతో జాతం అక్కడికి ప్రశ్న నిశ్వాస వచ్చినంత అనాయాసంగా వాళ్ళు తెలుగులో సునాయాసంగా అంటారు ఏమో అది ఎలా వచ్చిందో అంటారా సునాయాసంగా అంటారు సంస్కృతం జరుగుతున్న వాళ్ళు అనాయాసంగా అంటారు ఎందుకంటే వాళ్ళకి ఈ సునాయాసం అన్నది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అది పాణిని వ్యాకరణంలో ఫిట్ కాదు అనాయాసంగా ఫిట్ అవుతుంది అనాయాసంగా అంటే ఈ సునాయాసంగా అనే మాట అలవాటు అయిన వాడికి ఈ పదం కూడా రాదా వాళ్ళు అనుకోవచ్చు కాబట్టి సునాయాసంగా అర్థం సో గాలి విడిచిపెట్టినంత సునాయాసంగా పుట్టిందంటున్నారే ఆ మహాభూతం నుండి ఏమిటండి ఆ పుట్టింది కింతత జాతం ఇది ఉచ్యతే అన్నట్లయితే సమాధానము చెప్పబడుచున్నది యదుర్వేదంటే ఏదనగా ఏత్ ఋగ్వేద ఏత్ అంటే ఏదనగా మరి ఋగ్వేద పుల్లింగం ఉందంటే మీరు లింగం పరివర్తనం చేసుకోవాలి ఏది ఋగ్వేద అంటే యహ్వేద అని అర్థం యజుర్వేద సామవేద అథర్వాంగిరస ఈ మూడు వేదాలు అంటే అథర్వాంగిర ఈ వేదాల గురించి కొంచెం చెప్పేస్తాను నేను అన్నీ శ్లోకరూపంగా ఉన్న మంత్రాలు శ్లోకాల రూపంగా ఉంటాయి మంత్రాలు అలాంటి మంత్రాలతో నిండిన వేదము ఋగ్వేదము శ్లోకాలే ఉంటాయి మంత్రాలన్నీ కూడా అది ఇప్పుడు ఉదాహరణకి అగ్నిమీడే పురోహితం యజ్ఞ దేవ మృత్విజం హోతారంద హోతా హోతారగుంధత్నధాతమం అది ఒక మంత్రం శ్లోకం అలాంటివి అనేక అవసరం ఉంటాయి త్రియంబ కంజజామహే మీరు చెప్తూ ఉంటారు అది కూడా శ్లోకం అలాంటి ఛందోబద్ధమైన అంటే మేతరు పెట్టి ఉన్న శ్లోకాలు ఇది ఎలాగంటే పూర్వం వాళ్ళు మన తెలుగు కవులు కూడా పద్యాలు రాసేవారు అన్ని పద్యాలే రాసేవారు ఆ రకంగా ఇంకా పద్యంలో మధ్యలో గద్యలు కూడా ఉండవు అన్ని పద్యాలే అలాగే ఋగ్వేదంలో అంత పద్యూ శ్లోకరూపంగా ఉంటుంది దానికి ఆ శ్లోకానికే రిక్ అని పేరు రిక్ అంటే అదేదో అనుకున్నారు ఛందోబద్ధమైన మంత్రమైన